యోగంలో రెండు రెండు పాటలు ఉంటాయి యోగశాస్త్రం యోగశాస్త్రం అంటే పతంజలి యొక్క యోగశాస్త్రం పతంజలి యోగ సూత్రాలను విరచించినాడు దాని మీద భాష్యం అవుతుంది భక్ష్యాల పేరుతో గ్రంథం అది వ్యాసభాష్యం ఉంటా అన్నిటికీ వ్యాసులే వ్యాసులు ఒక్కడికి అంత సో నేను చిన్నప్పుడు నేను వ్యాసు వ్యాసభాష్యం ఉంటే వ్యాసభాష్యం అలా అలాగే ఉంటుంది ఎవరే కానీ చదువుతే చదువు అన్న వీళ్ళు అలా అంటున్నారు వ్యాసభాష్యం వ్యాసు అన్నిటికీ వ్యాసులే పతంజలి రాసింది చూపాలి వ్యాసుడు వచ్చి భాష ఏమన్నా అర్థం ఉండదండి అదే అలా అప్పుడు ఎవటో దాటినాడే అనుకున్నారే కానీ దాన్ని దాచింది కానీ కొంత టైం పట్టింది కాదు కాబట్టి వ్యాసుడు భాష్యం ఆ భాష్యానికి శంకరాచార్యులు కేత ఇది ఏ శంకరాచార్యులు వ్యాసభాష్యలో ఉన్నవారికి మా నాయన గారు అబ్జెక్ట్ చేయలేదు కానీ శంకరాభాషలో శంకరాచార్య చేయకంటే మాకు అదే చూడు ప్రజదానికి చెప్పరు ఆది శంకరాచార్య ఆది శంకరాచార్య అయితే కాదు సుమా ఎందుకంటే అసలే విలుగా మొత్తాన్ని ఇలాంటివి ఉన్నాయి నేను ఆమె చదివాను ఆ భాష్యము ఆ టేకాన్ని నేను చదివాను బాగుంటాయి మంచి పరిమితులు రాస్తున్నారు తర్వాత ఆ భాష్యానికి వాచస్పతి నిష్ఠతులు అంటే భామతీకాతులు తత్వ వైశాదది అనే వ్యాఖ్యానాన్ని రాస్తున్నారు చాలా బాగుంటుంది వ్యాఖ్యానం అది నేను చేయవలసడుతున్నా మా పుస్తకం కూడా అక్కడే ఉంది అక్కడ ఎవరి సూత్రాలు పాఠిస్తూ ఉంటాం మేము అప్పుడు ఆ సందర్భంలో చూసుకొస్తూ ఆ పుస్తకాన్ని తర్వాత విజ్ఞాన పేరు అంటే బౌద్ధులేదు ఉంటాడు విజ్ఞాన భిక్షు అని పేరు ఎప్పుడైతే ఉండదో దిక్కు అంటారు వాళ్ళు దిక్కు సంస్కృత పదం బౌద్ధుడు అయిత బౌద్ధుడైనా కూడా యోగ శాస్త్రం అందరికీ కావలసిందే కదా బౌద్ధుడు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు సో అతను వాస్తకంగా ఆ సూత్రాలకు వార్త సో ఈ విధంగా ఇంకా ఎవడంలో ఎవరు సో ఈ విధంగా ఆ యోగ శాస్త్రం అనేది ఒకటి బాగా డెవలప్ అయ్యింది అది యోగం అంటే అందుకని యోగం అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదో అసమానం వృక్షణాలు ఇదే మాట్లాడతారు ఆ యోగశాస్త్రంలో రెండు యాక్స్పెక్ట్స్ ఉంటాయి ఒకటి డాక్టరే రెండవది ప్రాక్టీస్ అభ్యాసం డాక్టరే అంటే ప్రధానము ఈశ్వరుడు మళ్ళీ పురుషుడు ఇంకా ఈశ్వరుని అంగీకరిస్తాడు ప్రధానమైనది మళ్ళీ ప్రధానం ఈ గోల మామూలే త్రిగుణాత్మకము ఆ ప్రధానం పరిణమిస్తుంది తండ్రి మహత్తత్వం ఇచ్చేది వస్తాయి అంటే ఈ విధంగా మళ్ళీ సిద్ధులు ఇదంతా ఆ గుణములను మనం వశం చేసుకున్నట్లయితే మేము సిద్ధులు లభిస్తాయి అని ఈ బోనంతా బాగుండే సో దిస్ ఇస్ ది డాక్టర్నర్ యాస్పెక్ట్ ఆఫ్ యోగశాస్త్ర ఇంకా ప్రాక్టీస్ యాస్పెక్ట్ ఇంపార్టెంట్ అదేమిటి నడువు నిటార్గా పెట్టి కూర్చోవాలి రెండు రోజులు సమం శరీరం ఆసనంలో కూర్చోవాలి కూర్చొని యోగాన్ని అభ్య హఠయోగ ఆసనాలను అభ్యాసం చేయాలి తర్వాత ప్రాణాయామం ఇప్పుడు ప్రత్యాహారము ఇంకొక మీకు లోకంలో ఆసన ప్రాణాయామాలు కనపడతాయి ప్రత్యాహారం కనపడతాయి టూ రీజన్ బట్ మీ పీపుల్ డోంట్ ప్రాక్టీస్ చేస్తారుసంలో ఉన్న దాన్ని పట్టించుకోవాలి యోగా మాస్టర్స్ ఉంటారు చూసినా వాళ్ళు ప్రత్యాహారం గురించి పట్టించుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా మీరు రామ్ దేవ్ బాబా గారు యోగా క్లాసులు ఎప్పుడైనా ప్రత్యాహారం అనే మాట మీకు వినపడిందా అసలు చేయబడిందా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆడియన్స్ కి సందర్భం అవి ఉండదు కూడా బోసాలు అలాంటి చూపిస్తా సమస్య అది ప్రత్యాహారం ఇంద్రియములను ఉపసంహారం చేయటం ఒక్కొక్క ఇంద్రియాన్ని టెన్షన్ ఐ సార్ You యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ లైక్ సంథింగ్ లైక్ సపోజ్ ఐ వాస్ బోర్న్ బ్లైండ్ దాని వాట్ మూడ్ ఐ బిల్ అని ధ్యానం చేయడం చేసినట్లయితే మీకు నామరూపాల మీద ఉన్నటువంటి ధ్యానం అమ్ముకో ఇప్పుడు మీరు ఆలోచించండి బోర్న్ బ్లైండ్ ఉంటాడు కెమెరా పెట్టించుకుంటాడా నేను కెమెరా పెట్టుకుని తిరుగుతున్నానా అంటే బోర్న బి నాకు తయారీ కాల్ ప్రత్యాహారం బోర్ల డెప్ ఉంటాడు వాడు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని విని ఎలా చేయడం ఇంట్లో ఉంటాయా డెప్ ఇంకా అసలు శబ్దం అనేది వెళ్ళదు బతుకుండా శబ్దం అనేది ఉండదు అలాగే యు వాచ్ ఫ్యాకల్టీ ఆఫ్ క్రియేట్ అండ్ కాంటెంట్ సపోజ్ బోర్డు డ్యామింగ్ అంటే ఎందుకన్నమాట నామముల యొక్క ఫోకస్ ఉండదు జీవితంలో నామం అనేది లేకుండా పోతుంది బోర్డు బ్లైండ్ రూపం పోతుంది బోర్డు డ్యామింగ్ నామం పోతుంది నామం ఉండదు అలాగే సీనియర్ ప్రత్యాహారం ఆ విధంగా ప్రత్యాహారం రసనేంద్రియ అనేది ప్రత్యాహారం ఈ విధంగా చేసుకుంటూ పోయినట్లయితే వాళ్ళు ఎలా తయారవుతారంటే ఆ ఇంద్రియముల యొక్క బంధం నుంచి బయటపెట్టుతారు ఇంత బంధం దాని నుంచి బయటపెడుతుంది శాస్త్రాలు యొక్క సారాన్ని జాగ్రత్తగా ముఖ్యపట్టాల్సి ఉంటుంది ముట్టుపట్టి జీవితాన్ని గమనించుకోవటం అన్నది అదే ఒక గొప్ప సాధన మనకు వేదాంత శాస్త్రాన్ని చదివిన వాళ్ళు చాలా మంది కనపడతారు కానీ దాని జీవితానికి అన్వయించేటువంటి విధానం తెలుసుకున్న వాళ్ళు చాలా అదుపుగా సో ఓ రోజు బుద్ధుడు గంగ ఒడ్డు నడిచి వెళ్తున్నారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని బుద్ధిలో బయలుదేరి ఉండడం ఒక గ్రామం చేయకపోవడం మధ్యాహ్నం నడు అక్కడ బెగ్గింగ్ చేసి భిక్ష దగ్గనే మాట భిక్షా నుంచి వచ్చి గమనించడం దగ్గర చేసి ఫుడ్ ఏదో సంపాదించుకోవడం ఆ డిస్క్రిప్షన్స్ చూస్తే ఎవరినిపిస్తుందంటే రైస్ ఇదంతా రైస్ లే బీహార్ అంతా కూడా రైస్ రైస్ ఒకట ఆ ఏరియా అంతా కూడా రైస్ ఎక్కువ యూపీలోకి పోతే మళ్ళీ మీట్ వస్తుంది కానీ ఇదంతా రైస్ కూడా కాకపోతే అన్నం ఉడికిన అన్నం దాంట్లో ఏదైనా సంథింగ్ టు యాడ్ అయిపోతుందీ అంటే ఒకప్పుడు అన్నమే ఉంటుంది ఇంకేమి ఉండదు అన్నం దొరుకుతుంది ఇంకా కూర నారా ఏముండదు ఒకప్పుడు అన్నానికి ఎవరో కూర లేకపోతే పచ్చడో అలాంటి ఒక ఐటమ్ కూడా యాడ్ అవుతుందండి కాబట్టి అన్నం ఆ ఐటమ్ తో కలుపుకుని తిరిగి అంటే వెరీ చూసుకుంటుంది నథింగ్ మోర్ అప్పుడప్పుడు ఆ అన్నానికి ఎవరో పాలు వేసి కొంచెం బెల్లం అప్పట్లో పంచగానే ఉండే బెల్లమే ఉండి కొంచెం బెల్లం వేస్తే అది వెళ్ళి చేశాం అత్యంత ఉండేవి భిక్ష సో ఆయన భిక్షకి ఒక గ్రామానికి వెళ్తాడనమాట గంగబుడ్డు నడిచి వెళుతున్నారు నడిచి వెళ్తూ ఉంటే ఆయనతో పాటుగా ఒక పది మంది భిక్షులు ఉన్నారు కృష్ణులు ఎవరో ఉంటారు కదా ఒక మంది వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి నడిచిపోతున్నారు సంఘం సంఘం బౌద్ధమతంలో సంఘానికి ప్రాముఖ్యత సత్సంఘం నుంచి వచ్చింది సంఘం అనమాట సంఘం శరణం తెచ్చారు ఇవాళ సరెండర్ టు ది కమ్యూనిటీ సో వీళ్ళందరూ పది మంది కలిసి వెళ్తూ ఉంటారు అందుకనే ఒక్కరో ఉండడు వాళ్ళు సంఘం కింద ఉంటూ ఉంటారు అదొక ప్రిన్సిపుల్ సో నడిచి వెళ్తుంటే ఈ లోపల గంగా ఒక పెద్ద దుంగ చెట్టు దుంగ ఒకటి కొట్టుకుపోతుంది అలా స్లోగా పోతుంది ఎలాగే స్లోగా ప్రవశిస్తుంది హిమాలయాల్లో ఫాస్ట్ ఇక్కడ ప్లేస్లో స్లోగా పోతాయి ఆ దొంగ కూడా అలా మెలవల్లాగా వెళ్తుంది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే పరిశీలిస్తే కానీ అది కలుగుతున్నట్టు కూడా తెలియదు అలా పోతుంది అప్పుడు ఆయన ఈ శిష్యుని భిక్షువులను ఉద్దేశించి ఓ భిక్షువులాగా ఆ దొంగను చూడండి అలా మెలవల్లాగా ముందుకు సాగుతోంది కదా అది కనుక ఒక ఇతక మేత దగ్గర అటుక్కుపోకుండా ఉంటే విశక మేటకే అటుక్కుపోయి ఆటంకపరచకుండా ఉంటే దాన్ని ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ చేసేసి గట్టి మీద పారయకుండా ఉంటే అది లోపల నుంచి కుళ్ళిపోయి ముక్కల ముక్కల మీద బిజీ ఉంటే మూడు కండిషన్స్ తప్పనిసరిగా సముద్రంలో చేరుతుంది అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మ సాధనలో ఈ ఇకమేత ఇసకమేతగా తొక్కుపోకుండా ఉండడం ఉంటే అలాగే ఎవరో వాళ్ళు దాన్ని అక్కడి నుంచి ఆధ్యాత్మ సాధన మీద లిఫ్ట్ చేసి జట్టు మీద పాడైకుండా ఉంటే అది లోపలి నుంచి చీలికిపోయి పాడైపోయి డిసిజ్ క్రియేట్ ఉంటే అప్పుడు తప్పకుండా ప్రతి అధ్యాత్మ సాధన చేస్తే ప్రతి మానవుడు ఆత్మసాక్షాత్కారంలో చేరుకుంటాడు అని అంటే అప్పుడు శిష్యులు అడుగుతారు ఇసకమేట వేయడం ఎవరోహుడు ఆ దొంగని తీసేసి బయటపడి గట్టి మీద పెట్టడం అనగానేమి అది లోపల నుంచి తీలికిపోవడం అనగానేమి అదైతే ఇష్టకమైతే కతకుపోవడము అనగా ఇంద్రియ భోగములు ఏవైతే ఉంటాయో వాటికి వీడు కమిటైపోయి జితేంద్రియత్వం లేకుండగా కేవలము అధ్యాత్మం వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ఇలాంటివి చేస్తూ ఆ దొంగ ఇష్టకమేటగా అతుక్కుపోయినట్టుగా వీడు ఇంద్రియ భోగములుగా అతుక్కుపోయి ఉన్నాడు కాబట్టి వీడు చేసే సాధనలో ముందుకెళ్ళి ఏమి ఉండదు ఎందుకంటే ఇష్టకమేట అతుక్కుపోయినప్పుడు ప్రవాహం ఉంటుంది ప్రవాహం ఉంటుంది కానీ ఈ దొంగ మాత్రం ముందుకు వెళ్ళాలి అది ఇష్టకమేటగా అతుక్కుపోయి ఉంది ఉండి కూడా అలాగే వీడు అధ్యాత్మ సాధన చేస్తూ ఉండి కూడా ఇంద్రియభోగములనే ఇష్టకమేట అతుక్కుపోయి ఉన్నట్లయితే వీళ్ళు సముద్ర ఆత్మసాక్షాత్కారమనే సముద్రాన్ని చేరారు తర్వాత దుస్తులతో సంఘము అంటే పొలిటీషియన్స్ తోటో సినిమా వాళ్ళతో లేకపోతే పేటాపరాయిలతో స్నేహం చేశారనుకోండి అప్పుడు అది ఎలాంటిదంటే ఆ దొంగలు ఎత్తేసి ప్రవాహం నుంచి రెండు మీద పారేసినట్టుగా అయిపోతుంది ఏర్పడుతుంది మీరు సాధనలోనే ఉండడం కలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దుష్టుల యొక్క సంఘం కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సాధనా ప్రవాహం నుంచి సంసారంలో కూడా ఎస్టార్ చేసే అప్పుడు కూడా ఆత్మ సాధనం ఫైనల్ గా అది లోపల నుంచి అంటే మీరు సంఘంలో ఉంటూ అంటే అధ్యాత్మ సాధనలో ఉంటూ సన్యాసిగాను వానృష్ణుడుగానూ ఉంటూ ఆధ్యాత్మ సాధన భాష్య పాఠము ఇత్యాదులన్నీ చరువుగా చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మోసము కపటము అసత్యము మొదలైనటువంటి దోషములను ధన సంపాదన వడ్డీ వ్యాపారాలు తర్వాత మోసాలు చేయడం ఎవరైనా సొమ్ము దాచి గతమనిస్తే అది స్వాహా చేసడం అసత్యాన్ని పలకడం కూటనీతిని అసూయ తర్వాత స్పర్ధ ఇటువంటి దుర్లక్షణములను జీవితంలో కలిగి ఉండి వాటిని పైకి ప్రాక్టీస్ చేస్తూ మామూలుగా ఆధ్యాత్మ సాధన కూడా చేస్తూ ఉన్నట్లయితే అది లోపల నుంచి చీలికిపోయిన దొంగ సముద్రాన్ని చేరనట్టుగా మీరు అధ్యాత్మ సాధన ఒక్కొక్క వ్యక్తి రాదు అని విద్యుడు దోసలుంటారు కనుక కాబట్టి ఇంద్రియ ఇంద్రియ ప్రత్యాహారం అనేది ఆధ్యాత్మ సాధనలు చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే లోపల నుంచి చీలించుకోకుండా అది ఇదంతా యోగ శాస్త్రం ఎప్పుడు నేను చెప్పిన మూడు కూడా యోగ శాస్త్రం యమ నియమములు ఉన్నాయి కొన్ని మన సాధన లోపల నుంచి చీలించుకోకుండా కాపాడుతాయి ఇంద్రియ ప్రత్యాహారం ఈ దొంగ ఇసటమాటగా అడ్డుపడిపోకుండా కాపాడుతుంది సో ఈ విధంగా యోగ సాధన ఈ యోగాభ్యాసం అనేది వ్యక్తికించడానికి చాలా ఉపయోగపడుతుంది దాన్ని ప్రాక్టీస్ ఆస్పెక్ట్ అంటారు కాబట్టి డాక్టర్ మ్యాస్పెక్ట్ తప్పుడు ప్రాక్టీస్ ఆస్పెక్ట్ ని మాత్రం మీరు అక్కడి పెట్టుకోండి అని ప్రత్యేకించి చెప్పడం కోసం ఈ సూత్రం లేకపోతే డాక్టర్ మెల ఆస్పత్రిని నిరాకరించడం ఒక్కటే అయితే దట్ ఈజ్ ఆల్రెడీ డన్ యూ నీడ్ నాట్ పికప్ యోగా డైలీ వన్ మోర్ టైం సాంఖ్యాన్ని నిరాకరిస్తే యోగాన్ని కూడా నిరాకరించినట్లే కానీ యోగాలో ఈ అభ్యాసం అనే ఒక గుణము ఒక మంచి విషయం ఉన్నది కనుక దాన్ని ప్రత్యేకించి కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినాయి అని శంకరులు అంటున్నారు సో బహుప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వత రూపనిషది దృష్ట్యతే శ్వేతాశ్వత రూపనిషత్తు యోగం యొక్క విధి మీరు అభ్యాసం చేయండి అనే విధి కనపడుతుంది ఆ విధి కూడా ఇలా మాటవలసింది చెప్పినట్లు కాకుండా చాలా విస్తారంగానే చెప్పారు అని మనం తెలుసుకోండి లింగానిచ వైది కానీ యోగ విష కానీ సహస్రశ ఉపలబ్ధితే వేద మంత్రాల్లో వేద మంత్రాలంటే ఉపనిషత్తుల ఉపనిషన్ మంత్రములో ఉపనిషన్ మంత్రముల రెండు యోగము చెప్తోంది ఈ వేదము ఈ ఉపనిషత్తులు యోగాన్ని చెప్తున్నాయి అని మనకి సూచనగా తెలుస్తూ ఉంటుంది లింగము ఇక్కడ యోగము విధించబడినది యోగ శాస్త్రంలో చెప్పిన అభ్యాసాన్ని ఇక్కడ శృతి విధిస్తుంది అని మనకి తెలుస్తూ ఉంటుంది అటువంటి లింగములు యోగానికి చెందిన లింగములు వేలాదిగా మనకి ఉపనిషత్తులలో కనబడతాయి ఉదాహరణ ఒకటి పఠోపనిషత్తుల నుంచి తేంద్రియ ధారణ యోగం అనగా ఎందుకు తెలుసు ఇంద్రియములను నిలబెట్టుతారు ధారణ ఎంతో కొంతసేపు ప్రతి ఒక్కరూ నిలబెడతారు ఇంద్రియముల అలా కాదు సెలవుగా ధాయిగా ఇంద్రియ ధారణ ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు భోజనం చేస్తున్నారనుకోండి ఇంద్రియ రసనేంద్రియం పిక్చర్లోకి వస్తుంది ఆ రసనేంద్రియమును మీరు ధారణ చేస్తున్నారా అయితే అది మిమ్మల్ని నడిపిస్తుందా అనేది ఒక టూ అలాగే ఇక్కడ ఇంద్రియములు ఇంద్రియ భారణ అంటే ఇంద్రియములు అనేవి డబుల్ వైజీ స్తోత్రుడు కత్తి ఆ కత్తిని సక్రమంగా ఉపయోగిస్తే ఎండ రాకుండా ఉపయోగంలో ఉండే కుర్చీలు ఎందుకు వస్తుంది కత్తిని సక్రమంగా ఉపయోగిస్తే చాలా మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అదే కత్తిని మీరు తప్పుగా వాడినట్లయితే అది ఒళ్ళు గాయమవుతుంది అదేవిధంగా ఇంద్రియములను యథోచితంగా మీరు వాడుకున్నారనుకోండి చాలా ప్రయోజనాలు చూపిస్తారు ఉదాహరణకి రసాయన ఇంద్రియము ఆయా సీజన్స్ లో వచ్చే ఫ్రూట్స్ అలాగే వివిధములైన కాగకూరలు వాటిని ఎంజాయ్ చేయొచ్చు అలాగే అన్నం స్టేపుల్ ఫుడ్ అనేది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కాబట్టి దాన్ని యథోచితంగా ఉపయోగించుకోవాలి దశని ఇంద్రియాన్ని చాలా కాష ఉపయోగించుకోవాలి దానికి బాలిస అవకూడదు అలాగే ఇతర ఇంద్రియములు కూడా ఇతర ఇంద్రియములు కూడా అలాగే ఇప్పుడు ముక్కు దగ్గరికి వచ్చేందుకు ఏం చెప్తాం కొంతమంది అత్తరులు ఇవన్నీ కొనుక్కొని పెడుతుంటారు ఈ అత్తరులు రాసుకుంటారు ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నాం సో ఒక ఆయన ఓ పండితుడు ఒక ఆయన అడిగి వచ్చారు పండితుడు వేషం చూస్తే విధూ గట్టిగా పెట్టి బొట్టు ఇంకా అంతకంటే కొట్టొచ్చినట్టుగా బొట్టు పెట్టుకుని ఫైవ్ దట్ ఈస్ ఆల్ ఫైవ్ వేషం బాగా పోషకుగా బాగా రన్ని దయచేయండి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు రెండు దయచేయండి కూర్చోడం కూర్చో కూర్చోబెట్టారు ఆయన దగ్గర నుంచి భూమభూమలు ఆడిపోతూ అత్తరు వాస్తవంలో వచ్చారు ఎంత వస్తారంటే ఆ కండువా మీద వస్తరు చొక్కా మీద వస్తారు వెసుగు ఉంటారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి భూమభూమల ఆయన ఉన్నంతసేపు భూమభూమ ఇలాంటి వేషాలు లేకపోవడం అది ఇంద్రియ భారణ ఉండదు ఇతరులను మెప్పించే ప్రయత్నం చేశారు తను ఏదో గొప్పవాడిని అన్నట్టుగా ఈ అత్తరువు కారణంగా ఈ తరువు కాబట్టి తను శ్రేష్ఠుడన్ననే అభిప్రాయాన్ని కలిగించటం పొద్దున్న వేసుకున్న అత్తరువు సాయంకాలం అయ్యేప్పటికీ మురికి కప్పు కుడుతుంది తెలుసా కాబట్టి ఇలాంటి వ్యవస్థ అనేది దాంట్లో అదే అలాంటి వేషాలు లేకుండా ఇంద్రియ ధారణ అలాగే ఇంద్రియముల ఈ విధముగా ఇంద్రియములకు బాధిస కాకుండా వాటిని తన అధీనంలో పెట్టుకుంటూ వాటిని యోగ్యముగా ఉపయోగించుకుంటూ జీవయాత్రను గడిపడ దీనికి యోగము అని పేరు తాము యోగమితి మళ్ళీ అంటే ప్రత్యాహారం చెప్పినట్లయింది కాబట్టి మరి మంత్రోద్యంలో వచ్చేది కాబట్టి వేదంలో యోగము యొక్క విధానము చెప్పబడినట్లే అయినది విద్యామే తాము యోగ విధించం అక్కడ యవధర్మరాజు గారు నిచికేతస్సుని తోట అంటారు ఏటాం విద్య ఈ జ్ఞానాన్ని సంపాదించండి అక్కడితో సరిపడదు అంటే తృత్సం యోగ విధి పూర్తి అభ్యాస విధానము విధి అంటే నచ్చడు యోగము అంటే అభ్యాసము పూర్తిగా అభ్యాస విధానము కూడా మానవుడు తెలుసుకోవాల్సి ఉంటుంది దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది కేవలము విద్యలే కాదు విద్య తెలుసుకుంటే సరిపడదు యోగ విధి కూడా ఉండాలి యోగ విధి అయితే తను తెలుసుకున్నదాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చేట్లే ఉండాలి మొన్న మీరు పూజా ఛానల్లో యోగ సంక్షోభ సంగ్రహాధికరణం మీద ఒక పండితుని మాట్లాడారు ఇక్కడ ఏదో సభ ఇది ఈ వాళ్ళు రహస్యంగా చెప్పుకుంటారు లవరికి తెలుపులు చేయాలి సంస్కృతంలో చెప్తారు సంస్కృతంలో చెప్పే అవగానే అర్థం అవుతుందా దాన్ని ఎవరో ఒక ఆయన తెలుగులో అనువాదం చేశారో అంతవరకు అది సంతోషకరమైన విషయం రెండు అధికరణాలు చెప్పారు ఒక అధికరణం సంక్షోభ సంగ్రహాధికరణం పంచపంచ జనా అనే అధికరణం మాత్ర అదంతా విస్తారంగా చెప్పారు బాగా చెప్పారు ఆయన మీకు కదా ఇంకొక ఆయన ఈక్షత్యధికరణం చెప్పారు ఈక్షత్యం ఆయన ఈక్షత్యధికరణ ఐదో సూత్రం ఆ మొదటి నాలుగు సూత్రాలు కొంత రీక్యాప్ ఇచ్చాడు ఆ రీక్యాప్ ఇవ్వడంలో జన్మాధ్యస్థేత అని మొదటి అర్థం బ్రహ్మజిజ్ఞాస అయిన తర్వాత జన్మాధ్యస్థేత అది చెప్తుంటే నేను కొంత నిరుత్సాహపడాల్సి వచ్చింది ఎందుకు నిరుత్సాహం అంటే విద్వాంసులు విద్వాంసుల విషయంలో నిరుత్సాహం కలగడం అంటే కొంత దురదృష్టం ఆయన నుంచి జగత్తు పుట్టింది ఆయనే ఈ జగత్తుని నడిపిస్తూ ఉన్నాడు ఆయనే మళ్ళీ ఈ జగత్తుని తనలోకి ఉపసంహారం చేస్తాడు ఆయన అని ఇలాగ మొత్తం ఎంతసేపు ఆయన ఆయన ఆయన నాకేమనిపించిందంటే పురాణ పురాణముల యొక్క ప్రభావం అధికంగా ఉంది అని కూడా ఎందుకంటే నేను చూశాను విద్వాంసుడు జన్మాధికేత పాఠం చెప్పిన వాళ్ళు కానీ దాని మీద వాక్యా విచారం చేసిన విద్వాంసం నేను ఎదుగుదును నేను విన్నాను ఏ పరమాత్మ నుండి అంటారు తప్ప లేకపోతే ఏ ఆత్మతత్వము నుండి అని అంటారు తప్ప ఆయన ఆయన అయినా అందో ఆయన అంటే ఆయన ప్యాంటు కట్టుకుంటాడా చొక్క పంచి కట్టుకుంటాడా పంచే కట్టుకుంటాడా కాబట్టి సో దీ స్థిరికి పోయి ఎప్పుడైతే ఆయన ఆయన ఆయన ఉన్నారో జన్మాధ్యస్థ యతహాలో నీ మనస్సుని పురాణం యొక్క మతిని పట్టింది అని అక్కడికి తెలుసు పురాణం అంటే కథలు ఉంటాయి పురాణం ఉంటే ఉంటాయి కథలు అది పట్టుకుంది అనే అర్థం ఆయన ఆయన అనుకో అక్కడ యతహానికి ఉపాధాని కాదు మంచిది వెనుకత్వ ప్రకృతి ప్రకృతి అనే సెన్స్ లోంది మీరు భాష్యం తీసుకుంటారు అలాగా దాన్ని అలా ప్రతిపాదించాలి మధ్యలో అప్పుడప్పుడు ఆగి అనుకుంటే పర్వాలేదు అంతేగాని పిండి నుంచి మొదలు మొదల నుంచి పిద్ది దాకా ఆయన అయినా అయినా అయినా అనుకుంటారు ఆ విన్నవాళ్ళు తిన్నవాళ్ళకి ఏమని ఆ విన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ డూరు బస్సులన్న తలకేపోయి వాళ్ళందరినీ పోవేసి కూర్చొని వాళ్ళకి చెప్పాలి అలా ఉంటుంది అంతా ఇందరో దండం పెట్టి తెచ్చుకోబట్టి దాన్ని అలా విద్య లవ్ ఉంటే అవ్వడం యోగ విధించే ప్రశ్నం విద్యకి పూర్తి అనుభవాన్ని తెచ్చుకునేటువంటి ప్రాక్టీస్ యోగ విధి ప్రాక్టీస్ యొక్క మెథడ్ మెథడ్ ఆఫ్ అది కూడా నేను నేర్చుకోవాలి అని అమధర్మరాజు అనుకున్నాడు అంటే ఇప్పుడు యోగం అంటే యోగ శాస్త్రానికి రిఫరెన్స్ లాగా కనపడుతోంది ఆ ఇన్ఫ్యాక్ట్ ఇండీటిస్ లేబట్టి ఇటువంటివి ఎన్నెన్నో మనం లింగములు చూస్తూ ఉన్నాము యోగశాస్త్రే తత్వదర్శనోపాయో యోగ సంగర్శనాభ్యుపాయత్వేనంగా యోగ సంగీత్రియే ఇంకా అది కృతిలో చూసుకుంటే యోగ శాస్త్రానికి రిఫరెన్సెస్ అది ఇండికేషన్స్ మనకు కనపడతాయి ఇంకా యోగశాస్త్రంలోకి రండి అక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇది శంకరుల నాటి యోగశాస్త్రం ఆ తర్వాత కాలంలో ఇప్పుడు శక్తిపాతం ఉందనుకోండి అది శంకరుల కాలంలో లేదు మీకు ఎక్కడ పతంజలి శాస్త్రంలో శక్తిపాతము అనే మాట కనపడదు పాత అంటే కింద పాట పాతంలో ఉంటే చెల్లబడ్డా మనం మనకు కావాల్సింది చెల్లబడ్డామా పైకి లేవా ఎక్కడైనా జ్ఞానాన్ని సో జ్ఞానాన్ని ఎలివేషన్ అప్లిమెంట్ అన్నట్టుగా వదిలించినట్టే కనపడుతుంది కానీ చెల్ల పడిపోవడం అనే సెన్స్ లో ఎక్కడైనా వదిలించారా శక్తిపాతము అనేది నీకు ఎక్కడా పతంజలి యొక్క యోగశాస్త్రమో ఎక్కడ కనపడుతుంది శంకరుడు ఎక్కడ కూడా శక్తిపాతమనే దాన్ని ఆయన ప్రస్తావించడం కూడా ప్రస్తావించారు ఆయన ఆనాటి సమాజంలో ఉండే ధోరణులు అన్నిటినీ ప్రస్తావించారు ఉదాహరణకి ఈ చతుర్వ్యూహంలో ఉంటాయి ఉంటారు వైష్ణువు తిరుపుతూ వెళ్తే వైష్ణవ పండితుల దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏమంటాడు అక్కడ మూల విరాక్ లోపల ఉన్నాడు వెంకటేశ్వర మరి ఊరే నుంచి ఉంటుంది ఉత్సవ దాన్ని అత్యామూర్తి అంటారు మనం ఉత్సవమూర్తులు అంటాము వాళ్ళు అత్యామూర్తి అని వాళ్ళు టెక్నికల్ వర్డ్ వాళ్ళు సో అది వన్ ఆఫ్ ది ఫోర్ అనమాట మూల విరా ఒకటి అత్యా ఒకటి ఇలాంటివి ఇంకోటి ఉన్నాయి నాలుగు వ్యూహములని వీళ్ళు వీళ్ళు ఉంటారు వైష్ణవులు చెప్తూ ఉంటారు ఇది నుంచి వచ్చిందంటే బోధాయునుడి దగ్గర నుంచి వచ్చింది బోధాయనుడు ఇంతలా నామాల్లో పెట్టేసి మొత్తం మీద ఇన్ జనరల్ నాలుగు వ్యూహములను ఆయన చెప్పాడు అనిరుద్ధుడు వాసుదేవుడు అనిరుద్ధుడు ప్రజుమ్ముడు నాలుగు వ్యూహాలు చెప్పాడు బోధాయుడు బోధాయునుడు వాసుదేవుడు కొడుకు ప్రజుములుడు ప్రజుమ్ముడు కొడుకు అనిరుద్ధుడు వాసుదేవుడు వాసుదేవుడు పక్క మీద ఆయన్ని సపోర్ట్ చేసేవాడు అలా చెప్పాలి అది అదే ఆ చతుర్వ్యూహం అదే అక్కడి నుంచి వచ్చింది బోధానిమిది కాలం నుంచి బోధానమిడి గీంజ్ వచ్చింది మహాభారతంలో కూడా చతుర్వ్యూహ ఉంటుంది ఇప్పుడు చతుర్వ్యూహ అనేదైతే మనకి కనబడుతుందో దీని మూలాలు అక్కడ ఉన్నాయి వీటి మూలాలు వీళ్ళు ఆ చతుర్వ్యూహాన్ని పూర్తిగా పెద్దానిఫై చేసేసి కొడుకులు బూతులు మెనవాళ్ళు మేనవాళ్ళు అలా తయారు చేసి పెట్టారు అది వేరే సంగతి దేవునికి ఒక పెద్ద సంసారం క్రియేట్ చేస్తారు దానిదేమో నామాలి పెట్టి ఇక్కడ పూజ చేయి అక్కడ వ్రతలు చేయాలి ఇలా పెట్టారు ఇదంతా కూడా పురాణం వల్ల వచ్చినటువంటి కర్మకాండ కానీ మూలములు మాత్రం మోధాను ప్రస్తావించారు శంకరులు ఆ చతుర్వ్యూహాన్ని ప్రస్తావించి ఖండించారు బ్రహ్మసూత్రం అది కానీ ఎక్కడ నామాల ప్రసక్తి ఉండదు కానీ చతుర్య ప్రస్తావం ఉంటుంది దాన్ని చూసి చూసి మోహారని వారు ఉటంకిస్తారు ఉటంకించి ఇది అంగీకారం కాదు అని చెప్తారు ఎందుకంటే పరమాత్మ తత్వము నందు ఇలాంటి ముక్కలను మీరు ప్రవేశపెట్టినట్లయితే ఒకడు నాలుగు మొక్కలు అంటాడు ఇంకొకటి ఎనిమిది ముక్కలు అంటాడు అది అది అవ్యక్తము అది నామరూపముల అతీతము అది అవికారి కాబట్టి అవిక్రీయము కాబట్టి ఈ వ్యూహాలని ఏదో ఒక ఉంది కాబట్టి శక్తిపాతం అనేది కనుక ఉండుంటే ఆయన ప్రస్తావించి ఉండేవాళ్ళు తర్వాత మరొక విషయం శంకరుడు శంకరులే కాదు యోగశాస్త్రంలో కూడా ఎక్కడ ఈ శక్తిపాతం అనేది ఉండదు తర్వాత ఈ కుండలిని పనికి లేవడం ఎక్కడ ఉండదు యోగశాస్త్రంలో కానీ ఉపనిషత్తులలో లేదని నేను మీకు వేరే చెప్పాలా మీరు ఉపనిషత్తుల్లో అధ్యయనం చేసినటువంటి పెద్దలు భగవద్గీతలో లేదని చెప్పాలా కాబట్టి ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ప్రస్కారయంలో ఈ చక్రాలు ఈ బోధ అతలు మీరు మాటవలసిన నిజము కూడా ఉండదు ఇవాళ సూచన మాత్రంగా కూడా ఉండదు ఈ తంత్రం ఇదంతా కూడా తంత్రం ఈ తంత్రం సూచన మాత్రంగా కూడా ఉండదు శక్తిపాత్రం అనేది లేదని వేరే చట్టమే ఒకవేళ ముందు ఉంటే తప్పకుండా ప్రస్తావించి ఉండి వరే కాబట్టి వీటిని అంటే కాబట్టి ఇక్కడ చెప్పే యోగశాస్త్రము ఈనాడు మనకి సమాజంలో యోగా పేరుతో చలా ఉండేటువంటి వివిధ సంప్రదాయాలు ఏవైతే వాటికంటే చాలా విలక్షణంగా ఉంటుంది యోగశాస్త్రం అక్కడ యోగశాస్త్రానికి సూత్రం లో ఎలా ఉంది అస తత్వదర్శన ఉపాయో యోగ తత్వం ఉన్నది ఏ తత్వము ఆయన ఆయన ఆయన అసమానం ఆయన ఆయన అంటూ ఉంటే ఆయన ఏం దర్శిస్తారు ఆయన పంచదంలో ఉంటాడు కిరీటమిత్రంగా ఉంటాడు దర్శిస్తారు ఏమవుతుంది దర్శిస్తే ఏమేమి అవ్వదు ముద్ద దర్శించేదాకా ఎదువరా దర్శిస్తుంది సరే దర్శించిన తర్వాత ఏమవుతాడు ఒకసారి నేను సొరాంటోలో ఉన్నా ఏవో బహాంతితో ఉన్నా నేడలు వచ్చాడు సొరాంటో నేడని తెలిసి వచ్చారు అప్పట్లో వాళ్ళతను ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యాడు అతను నేనున్నో యాప్తి యూనివర్సిటీకి వచ్చాడు యాప్తి యూనివర్సిటీ పక్కనే ఉన్నాను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను యాప్తి యూనివర్సిటీలో మేడలు వచ్చాడు ఏదో మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు నేను వేడతో మాట వలసంటే ఈ కంపెనీలు వాళ్ళు ఏమో టికెట్ ఇస్తూ ఉంటారు కదా నాకు ఇది నాలుగు టికెట్లు ఉన్నాయి ఏం చేయాలో తోసదు పారాద్దు కొంచెం బుద్ధిమంతులే ఒకటికటి నాకు ఇవి మన ఇద్దరం కలిసి వెళ్తాను కాని చెప్పేసి వెళ్ళాను నేను టికెట్ అంటే మేడలను చూద్దామని వెళ్ళాను ఆ టికెట్లు కూడా ఫ్రంట్ సీట్ ఫ్రంట్ రో వెరీ అడ్వాన్స్డ్ టికెట్ సరే ఫస్ట్ రో లో ఎవరో విఐటి కూర్చున్నారు మా టికెట్ విఆర్ ఆల్సో విఐటి సెకండ్ రోజు థర్డ్ రో కూర్చున్నాం అయితే ఆ రహవార్జీ అని అనొచ్చు అంటే అక్కడ మీకు తిరిగి అనే కూడా అంటారు మీరంటే అలా ఆరు వేలలో కూర్చున్నా ఎక్కడో అక్కడ కూర్చొని ఎలా బయట వస్తున్నారో చూసినట్టు రాదు సో నేడ చూసాం అతను ఆట చూసాం అయిపోయిందంటే తర్వాత ఏమి ఉండదు ఏమి వదిస్తే అలాగే ఆయన చూస్తూ ఉంటుంది కూడా అలాగే అంటే ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ క్లైమాక్స్ అని రూల్ ఒకటి ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ క్లైమాక్స్ అది అనుభవం వస్తుంది వస్తుంది వస్తుంది తేడా వచ్చిన తర్వాత ఏముండదు చూస్తుంది ఏముండదు అలాగే అనుభవ ఆయన ఆయన ఆయన ఆయన ఆయన ఉంటాడు చూసుకో అన్నం పెడతారు అందుకంటే చూసాను సర్వర్భం ఉండదు ఆయన చూస్తూ సర్వంగా ఉంటారు ఆయన చూస్తూ వాళ్ళు వెళ్ళిస్తారు ఇవాళ దగ్గరికి దాన్ని ఎలా హైదరాబాద్ వచ్చాడు క్లింటర్ నేను ఏమో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను అనుకోను అంటే పరిశీలన సమాజ జీవితాన్ని పరిశీలన మీరు ఇలా పరిశీలించిన ఎప్పుడైనా పరిశీలించారా పరిశీలించి ఉండొచ్చు ఒకవేళ పరిశీలించాలేదనుకోండి గమనించండి ఇలా కూడా పరిశీలించవచ్చు నాతో ఎవరో చెప్పారు మేము చూసినా మీరు చూశానండి కానీ మీరు చూసే విధానంలో మాత్రం తేడా ఉంది అని ఎవరో నాతో చెప్పారు అందుకోసం చెప్తారా ఇక్కడ చెప్తే వెంటనే వచ్చారు నేను టీవీ చూశాను వెంటనే వచ్చినప్పుడు అతను చాలా అందరితోటి కలుపుబోలుగా చాలా జావీయంగా ఉన్నాడు దాంతో వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ లో సీనియర్ పర్సన్ అంటే హలో హోన్ సార్ అంటే ఏదో చాలా కడుపుగోలుగా ముందుకు అడుగు వేశాడు అడుగు అలా ఒక అడుగు ముందుకు వేసేప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు చక్కటి కోర్టు వేసుకున్నాడు వచ్చి వీడికి అర్థంగా నిలబడ్డాడు అర్థంగా నిలబడి తిరిగి ప్లీజ్ అంటే తెలివేటర్ ఉండడా వాళ్ళ గేట మన వాళ్ళైతే ఇంకతో గీత గేసా గేట లీవలేదు కానీ లోపడికెన్ అప్రోచ్ క్లింటన్ ఫైవ్ ఫీట్ సెవెన్ ఫీట్ వాళ్ళకి రెస్ ఉంటుంది ఆ దగ్గరికి ఎవరిలో రాడారీ లేదు వచ్చినట్లయితే క్లింటన్ అబ్జెక్షన్ లేకపోవచ్చు ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఓన్లీ అల సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దే ఓన్ టేక్ కమాండ్ ఫ్రం క్లింటన్ వాళ్ళ కమాండ్ దేర్ ఇస్ ద కమాండర్ వాడి దగ్గర నుంచి వస్తే వాళ్ళ క్రెడిటర్ మాట వాళ్ళు వెనక్కర్లేదు నాట్ దే నాట్ యునాట్ గో నియర్ మీరు క్రెడిటర్ తో మాట్లాడాలంటే కూడా ఆయన ఆ దొమ్మల దగ్గర నిలబడి ఉన్నట్టుగా ఆయన ఉంటాడు కెనాట్ గో అని స్టెప్ వాళ్ళ ముందుకు వేస్తే ఏది వచ్చి అర్థంగా పుట్టారు ఉంది మిమ్మల్ని సంస్కారం వెనక్కి యూ కెనాట్ కమ్ ఎనియర్ విష్ణు దగ్గర కూడా అలాగే ఉంటుంది అంట లేకపోతే వాడు సర్వైవ్ కాలేదు ఈ పిచ్చినాడంతా నేల పడిపోయి నల్లిదంటే సర్వైవ్ ఏపీలో అలాగే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి నిరుత్సాహపడతారు మీకు ఇక్కడ ఉన్న భక్తి తీరా అక్కడికి వెళ్ళాక తగ్గుతుంది అయితే నిరుత్సాహం దూరంగా ఉన్నప్పుడు ఉండే తీరు దాని తెలుగు కాబట్టి తత్వమును సాక్షాత్కరించుకున్నయే మోక్షం ఎవరో ఒక ఆయన్ని కలుసుకోవడం మోక్షం కాదు ఒక ఆయన్ని కలుసుకోవడం మోక్షం కాదు బంధమే దానికి మోక్షమే ఉంది తత్వము దేవుడు ఎవరికైతే ఆయన ఆయనని మీరు వర్ణిస్తున్నారో ఆయన ఒక తత్వమై ఉన్నాడు ఆ తత్వం కూడా మీ లోపల ఉన్నాడు దాన్ని మీరు దర్శించాలి నేను ఒక మహాత్మ కథ చెప్పాడు ఫోర్ వన్ రైళ్లు బొగ్గి రైళ్ళని నడిచే మనం కిటికీ దగ్గర సీటు కావాలని ఉత్సాహంగా కిటికీ సీటు తీసుకుంటాం కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కిటికీ దగ్గర కూర్చోవరు లోపల కూర్చున్నారు ఎందుకంటే కిటికీ దగ్గర కూర్చొని రైలు దిగేప్పటికీ మొత్తం జుట్టు మొత్తం జుట్టు కదా గుండె పర్వాలేదు జుట్టు ఆ జుట్టు అంతా కూడా బొగ్గు తీసేస్తూ తిండిపోయేది మీరు అభ్యంగర స్నానం చేసినా పోదాడు తర్వాత మీ అండవస్త్రం కనుక తెరల మీద అయితే అదంతా కూడా ఈ బొగ్గుతోటి నిండిపోయారు మీరు అలా తిరిగి దగ్గర కూర్చొని ఎలా చూస్తున్నాడు అక్కడ ఇద్దరు కొంత బొగ్గు ఎక్కువ వదిలిపెట్టాడు వాడు దాంతో వీరి ఒక బొగ్గు నాదక్క పడింది అక్కడి నుంచే కన్ను వాచి అది వీడు నలిపి నలిపి ఎంత నలిపినా పోద పోకపోతే దిగాడు దిగి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భారీ ఏదో చెప్పాడు కళ్ళు ఎలా వాచిపోయిందో బొగ్గు నలక పడుతుంది ఆయన ఉంది ఇలా నుండి నేను కొడుకుపోకుండా కొనుక్కన తర్వాత కంటిలో ఆయిల్ వేస్తుంది నూనె మంచి నూనె ఉంటుంది కదా రెండు చుక్కలు కంటిలో వేసి అలా అలాగే కలిపి కావచ్చు బయట చేసేసి ఆ ఆయిల్ తో పాటుగా ఆ బొగ్గు నాలు వచ్చేసేప్పటికి ఇంకా మాపు తగ్గలేదు కానీ హీ సేస్ ఐఎం వెరీ హ్యాపీ ఐ వాస్ హీ వాస్ వెరీ అన్హ్యాపీ ఫర్ అండ్ అవర్ నా టూ టూ త్రీ అవర్స్ అన్హ్యాపీగా ఉండిపోయాడు ఆ బొంగు వాళ్ళకి తీసేసిన వెంటనే ఐఎం వెరీ హ్యాపీ తత్వదర్శనం అంటే అని అవుతుంది ఇప్పుడు ఐఎం వెరీ హ్యాపీ అంటే ఇక్కడ ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది రీజన్ ఏమిటి దానికి కొత్తగా ఏమిటి అయింది వాడికి ఏం లాభం కలిగి హ్యాపీ అయ్యాడు కొత్తగా ఎవరైనా డబ్బు వచ్చిందా లేకపోతే ఏదైనా భోగం వచ్చిందా లేకపోతే దేవుడు ఎవరైనా కనపడతాడా ఏమీ లేదు కేవలము ఆ బొగ్గు నలక కంట్లో పడకముందుండే స్వస్థత స్వస్థత ఒకటి ఉండేది అతను ఆ కంట్లో బొగ్గు నలక పడగానే ఆ స్వస్థత దూరమైంది అది ఆయిల్ వేసి తీసేసిన వెంటనే మళ్ళీ అతను స్వస్థత నుంచి వాపస్ వచ్చేసి యోగము అటువంటి యిల్ వేసి ఆ నలక తీసేయడం అనేది ఏదో అది యోగం తత్వము మీ హృదయంలో మీ స్వరూపమై ఇప్పటికే మీ స్వరూపమై ఉన్నది కానీ ఈ కంట్లో నలక మూలంగా స్వస్థత కప్పుబడిపోయినట్టుగా ఇవ్వగ మన బతుకు మన కళ్ళలో అంటే మన థింకింగ్ లో అంటే నేత్రం నేత్రం ఏంటి జ్ఞాన మన జ్ఞాన అనగా అర్థం ఏంటి మనం జీవితాన్ని చూసే తీరు తెనువుల ముందు ఒక నవక అజ్ఞానం అనే ఒక బొగ్గున్న దాకా పడి ఉన్నది దాంతో మనం జగత్తుడి జీవితాన్ని చూసే తీరు తెనువులు చాలా ఇన్ఫ్లైన్లుగా ఉన్నాయి దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు పన్ను వాచినట్ట ఆయన ఎక్కడో ఉంటాడు నేను ఎక్కడ ఉన్నాను నేను అయోగ్యుల్ని అభాగ్యుల్ని అని కన్ను నలుపుకుంటూ ఉంటాడు చూడండి ఆ రకంగా వీడు తన దుఃఖాన్ని తానే క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు ఆ నలక అజ్ఞానం అనే నలక జ్ఞాన నేత్రమో పడిని పెట్టారు వీరికి ఏదో నన్ను నక్షత్రాలు బాధ చెప్తున్నాయి లేకపోతే మీద పెద్ద సమస్య ఏంటంటే ఈహవస్త్రంలో చెప్పారు ఆత్మలా నిందే వీర్యం శక్తిపాత్రం మాట ఆత్మనాబే వీరియంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యాంటీ శక్తి శక్తిపాతం ఉంటుంది ఇంకా ఆత్మనాబిందట వీరియం అనేది మాట తీసుకొని మీద ఒక బాగా ఆత్మనానందట వీరియం శక్తిపాతం అనేది ఉండదు కాబట్టి అధ్యాత్మ సాధన మీద కూడా కంట్లో బొగ్గు నవకలు పడ్డట్టుగా ఈ అజ్ఞానం ప్రవేశిస్తూ వీడి జీవితాన్ని అది నాశనం చేసి మొత్తం శాస్త్రం అంతా చదివి ఈ పరిస్థితులు ఆ తత్వం వీరికి స్వరూపముగా ఉన్న తత్వాన్ని వీళ్ళు దర్శించటానికి ఉపాధమే యోగము అని యోగాన్ని ఆగుహంగా చెప్పారు కాబట్టి యోగంలో ఏమవుతుంది దేహం ఆరోగ్యంగా తర్వాత దేహము దేహము మనస్సు కలిసి ఇంద్రియములతో సహా కాబట్టి ఆ దేహాన్ని ఆ మనస్సుని ఇంద్రియంలో దశంలో పెట్టుకోవడం లేకపోతే ఇతక మేతకి కట్టె చుట్టు ఇషకమైన సముద్రం నది మధ్యలో ఉంటుంది నది మధ్యలో ఇష్టకమైన ఉంటుంది ఈ కట్టె వల్ల ఇసకమైన మీద ఉంటుంది నది ప్రవహిస్తూ సముద్రం మీద ఈ దొంగ మాత్రం ఇశకమేట మీద పను వీరి బతులు ఎలా అవుతుంది చుట్టూ ఎలా అంట ఇంద్రియ భోగములు అనే ఇష్టకమైన పనుంటారు అలా ఇవ్వ కాబట్టి అటువంటి పరిస్థితులను తప్పించుకునే ఉపాయమే యోగము అని తత్వదర్శన ఉపాయో యోగ అని సమ్యగ్ దర్శన అర్థుపాయం తత్వదర్శనం అంటే ఎప్పుడు తెలుసు అండి ఈ తత్వ ఎప్పుడో ఒక చోట ఉన్న దృశ్యా దగ్గర దాన్ని వచ్చి నీ ముందు నిలబడితే నేను చూస్తానని అలా కాదు తత్వదర్శనం అంటే సమ్యగ్ దర్శనమే మీ ఆలోచన సరిగ్గా దాన్ని సమగ్దర్శనము నేను మీకు దృష్టాంతం చెప్తాను ఏది సమయదర్శనమో ఏది కాదు మీరు చెప్పండి ఒకడు బోర్డు అండర్ గ్రౌండ్ వాటర్ కోసం బోర్డు వెళ్దాం అంటున్నాడు ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ పంపిస్తారు వాళ్ళు ఎల్ట్రో వాళ్ళు మైక్రోవేవ్ ఫంక్షన్ జనరేటరు డిటెక్టరు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ మైక్రోవేవ్ పల్స్ జనరేటర్ ని డిటెక్టర్ ని పట్టుకుని వస్తాడు ఓ వ్యాన్ లో దిగుతాడు ఓ జీప్ లో దిగుతాడు వాడు ఏం చేస్తాడంటే ఆ ఏరియా ముందు చూస్తూ ఉంటాడు దానికి మార్కింగ్ వేస్తూ ఉంటుంది ఆ మార్కింగ్ ప్రకారం తన డిజైన్ పెట్టుకుంటాడు పెట్టుకుని కొన్ని ఫైవ్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకుంటాడు అక్కడ రీజనబుల్ డిస్టెన్స్ ఈ మైక్రోవేవ్ పల్స్ జనరేటర్ ని అక్కడ పెట్టడం మైక్రోవేవ్ పల్స్ జనరేట్ చేయడం అది లోపలికి పోతుంది సిస్టిక్ భూభోరంలోకి వెళుతుంది వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని డిటెక్ట్ చేసుకుని కార్డు పెట్టుకోవడం ఆ రకంగా ఫైవ్ ప్లేసెస్ లోను ఈ కలెక్టర్ డేటా అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ డేటా తీసుకుని వెళ్ళిపోయి ల్యాబోరేటరీలో కూర్చొని డిజైన్ పెట్టుకుని దిస్ ఈస్ ది ప్లేస్ వేట్ యూ ఐట్ లైక్ ఎట్ వాటర్ బట్ టూ హండ్రెడ్ లీట్ మీకు ఒక రిపోర్ట్ దాచేస్తాను ఇది ఒక పథం ఇంకొకటి వస్తాడు వ్యాపత్వంలో పట్టు పట్టుకోని ఇలా సుతారంగా పట్టుకుంటుంది సుతారంగా పట్టుకుంటే ఏమవుతుంది అది ఎటు కావాలంటే ఇటు ఉంటుందంటే ఇటు ఉంటుందా మీరు ఊరుగుతున్నాడు అది ఉన్నాడా మనకు మనతో ఏమవుతుంది ఇది ఇటు ఉంటుందంట కానీ వాస్తవం ఏమిటి అది అటు ఉందా మీరుతున్నాడా మీరు ఉంటున్నా ఇప్పుడు ఈ లైఫ్ లైఫ్ ఇలా పడుతున్నాను అనుకోండి ఎలా పడుతున్నాను అనుకోండి ఊపుతుందంటూ ఊపుతుందా నేను ఊపుతున్నానా అలాగా ఉంటాడు ఒక చోట ఇటు ఊపుతారు ఒకటో ఊపుతారు ఇది లేకపోవడం ఊపీ ఇక్కడ వేసుకోవడం అదృష్టం బాగుంటే మీకు ఇక్కడ నీళ్ళు వాడికి ఆ పేరు ఏమిటి వాడి పేరు ఏమిటి వాతావరణం దేవుడి పేరు ఇప్పుడు చెప్పండి రెండిట్లో సమగ్దర్శనం అంటే ఏమిటో వారు విఘ్నేశ్వరుడు బొమ్మ అవి తీసుకురాదు ఎవడు ఆ మైత్రం లేకపోవడదు వీడు విఘ్నేశ్వరుడు బొమ్మ హను కొట్టుకు వస్తుంది అక్కడ కొబ్బరిగా కొడతారు మీకే పూజ చేస్తాడు ఆ తర్వాత లేపల ముఖ్యంగా మొత్తం ఒక మతానికి కావాల్సిన హంగు అంతా కూడా వీళ్ళ ఇతర అదే ఉండదు వాడు కనీసం బొట్టు కూడా ఉండదు వాళ్ళు మెషిన్ వాడు వస్తాడు వాడేమి దండాలు ఏమి పెట్టాడు అన్ని చూసుకుంటారు డిజైన్ ప్రకారం ఎక్కువ మంచి చేస్తకుంటారు దీంతో సంయుగ్గర్శనం ఏంటంటారు